బ్రహ్మ నమ ఆరవ అధ్యాయం ధ్యానయోగం ఐదవ అధ్యాయం చివరి మూడు శ్లోకాల్లో ధ్యానయోగాన్ని గూర్చి సూత్రప్రాయంగా చెప్పాడు శ్రీకృష్ణుడు దానిని ఈ అధ్యాయంలో వివరిస్తున్నాడు ఈ అధ్యాయం పేరు ధ్యానయోగం ఆత్మ సంయమయోగం అని కూడా కొన్ని చోట్ల ఉంది ఆత్మ అంటే అంతఃకరణం సన్యమనం అనగా అంతర్ముఖంగా నిలపడం నిగ్రహించుకోవడం కావు నా పేరు కూడా సరైనదే అంతఃకరణం బహిర్ముఖంగా ఉంటే అది బంధానికి కారణం అంతర్ముఖంగా ఉంటే మోక్షానికి కారణం అంతఃకరణం చాలా చంచలమైనది కాబట్టి దీన్ని అదుపులో పెట్టడానికి చాలా అభ్యాసం అవసరం వీటిని పతంజలి యోగసూత్రాల్లో సూత్రాల్లో చెప్పారు యోగదర్శనం ప్రత్యేక దర్శన శాస్త్రం మనస్సు మనస్సుగూర్చి అభ్యాసాలు సర్వసాధారణం కావున వేదాంత శాస్త్రంలో వీటిని గ్రహించారు ఉపనిషత్తుల్లోని సిద్ధాంతానికి విరుద్ధంగా ఉన్న అంశాలను వదలి అవిరుద్ధంగా ఉన్న అన్నింటినీ గ్రహిస్తారు అందుకే పతంజలి యోగంలోని అభ్యాసాలు గ్రహించబడ్డాయి ఈ ధ్యాన యోగం కూడా ఒకనొక కర్మయే మనస్సును శుభ్రపరచుకునే కర్మ దీనితో పాటు ఆత్మచింతన శ్రవణ మనన నిరుధ్యాసనలు ఉంటేనే జ్ఞానప్రాప్తి ఈ అధ్యాయంలో నలభై ఏడు శ్లోకాలున్నాయి మొదలుగా ధ్యాన ప్రశంస మనస్సును క్రమక్రమంగా ఇలాంటి అభ్యాసార ద్వారా లొంగ తీసుకోవాలి అని మూడు నుండి పదిహేడు శ్లోకాలలో చెప్పబడింది తర్వాత పద్దెనిమిది నుండి ఇరవై వరకు ధ్యాన సమయంలో మనస్సులో వచ్చే మార్పులు చెప్పబడ్డాయి ఇరవై శ్లోకం నుండి ముప్పై వరకు ధ్యానం దేనిపై చేయాలి అనే విషయం పరబ్రహ్మను ఒక సగుణ రూపం ఒక రూపం గుణాలు ఉన్నట్లు విష్ణువు శివుడు వినాయకుడు ఇలాగా లో చేయాలా ఒక నిర్గుణతత్వంగా భావించి చేయాలా అని చివరగా ఈ యోగాభ్యాసంలో అడ్డంకులు వాటిని ఎలా ఎదుర్కోవడం అని ముప్పై శ్లోకం నుండి నలభై వరకు చెప్పబడింది ఈశ్వరార్పణ బుద్ధి మొదటి రెండు శ్లోకాల్లో కర్మయోగాన్ని మళ్ళీ ప్రశంసిస్తున్నాడు శ్రీకృష్ణుడు చిత్తశుద్ధి దీనివల్లనే కలుగుతుంది ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయడం సన్యాసంతో సమానమైనదే అని ప్రశంసావాక్యంగా చెబుతున్నాడు గృహస్థులందరూ కర్మసన్యాసం చేయజాలరు వారు చేయగలిగింది కర్మయోగం అంటే ఫలం కూరకుండా ఈశ్వరార్పణ బుద్ధితో ఈశ్వరార్పణం అంటే ఒక అకౌంటు నుండి ఇంకో అకౌంట్కు మార్చినట్లు కాదు బ్రహ్మతత్వమే నేను అనే భావంలో ఇంద్రియాలు నిర్వర్తిస్తున్న కర్మలకు సాక్షిగా ఉంటూ కర్మలు పరమాత్మ నుండియే ఉద్భవిస్తున్నాయి అందులోనే లయమవుతున్నాయి అని గ్రహించడం ఈ భావన మనసులో గట్టిపడుతుంటే అది ధ్యానయోగానికి తొలిమెట్టు అవుతుంది ఈ సాధనలన్నీ ఒక మెట్టుపై మరో మెట్టు లాంటివి అందుకే మూడవ శ్లోకంలో యోగాన్ని ఆరోహించేవాడు ఆరోహించినవాడు అని కృష్ణుడు చెప్పబోతున్నాడు యోగాన్ని ఆరోహించినవాడు ఆరోహించదలచినవాడు ఆరు వృక్షోర్మునే యోగారుూఢశ జ్ఞాననిష్టను ఆరోహించదలచిన మునికి మననం చేసే స్వభావం కలవాడికి కర్మయోగం సాధనం దాన్ని కర్మయోగాన్ని ఆరోహించిన వాడికి శమం జ్ఞానప్రాప్తికి సాధనం ఇదొక ముఖ్యమైన విశ్లేషణ ఇక్కడ రెండు విషయాలు చెప్పబడ్డాయి ఏ ఫలాకాంక్ష లేని కర్మయోగం ధ్యానయోగానికి బహిరంగ సాధనం సహకరించి బయటే ఉండిపోయేది శరీరంచే నిర్వర్తింపబడేది బి ఈ ధ్యానయోగం జ్ఞానానికి అంతరంగ సాధనం అంటే దానితో వ్యాపించి ఉండేది మనస్సుతో సాధించదగినది పై శ్లోకంలో ఆరు రుక్ష ధ్యానయోగం ఆరోహించారని కోరేవాడు అతనికి కర్మయోగం సాధనం యోగారూఢుడు అనగా యోగాన్ని ఆరోహించినవాడు అతడికి జ్ఞానం పొందడానికి శ్రమము కారణం యోగారూఢుడు కావడం ఎలాగా అంటే సమస్తమైన సంకల్పాలను వదిలి విషయాల కర్మలయందు ఆసక్తి వదిలేసుకుంటాడో అప్పుడు అతడు యోగారూఢుడు అని చెప్పబడతాడు నాలుగవ శ్లోకం కర్మస్కల్పసన్యాసి యోగ రూఢస్త అంటే కర్మల వల్ల ప్రయోజనం లేదనే స్పృహతో సంకల్పాన్ని వదిలివేసి క్రమంగా కర్మలను వదిలివేయడం इकडो प्रसिद्ध श्लोक उत्मत्मात्मावसा आत्मो बंधुरात्म ऋपुरात्म आत्म तो तन तो दि समुदाय आत्म తనను ఉద్ధరించుకోవాలి తనను చేసుకున గూడదు తానే తనకు బంధువు తానే తనకు శత్రువు అని శ్లోకార్థం వేదాంత శాస్త్రం తన్ను తాను ఉద్ధరించుకోవడానికి చెప్పిన విషయం అని గీత మాటిమాటికీ మనకు గుర్తు చేస్తుంది దేహేంద్రియాదులు లాగినట్టల్లా ఆ వెళ్ళేవాడు తనకు తానే శత్రువు అలా వెళ్ళక వాటిని నిగ్రహించేవాడు తనకు తానే బంధు ఆరవ శ్లోకం బంధురాత్మాత్మనస్త ఆత్మజిత అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మవ శత్రువత్ ఇలాగా ఇంద్రియాలను జయించినవాడు ప్రశాంతతతో ఉంటాడు ब्रह्मतत्वा साक्षात्कुनवाड़ता अतु सुख दुखलवनालबुद्धि तो उटा श्लोक जितात्म प्रशात पर परमात्मा शीतोष्ण सीतोष्ण दुख तथा శాస్త్ర శాస్త్రజ్ఞానం చేతను ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం వల్లను తృప్తితో స్థిరంగా ఉంటాడు అతనికి మట్టి బంగారం ఒకటే అతడే యోగి అనబడేవాడు ఎనిమిదవ శ్లోకం జ్ఞాన విజ్ఞానతృప్తాత్మాకూటస్థో విజితేంద్రియ్యోగి शत्रु बंधु का योग आरोह अभ्यास पै ना श्लोका आरोप तुम वोगारूहड़े उपबड़े आ स्थान पंद एम चयी अर्वा थ अंट एका उठ अभ्यास पदकंड श्लोक शुचे प्रतिष्ठा स्थिर नातिलाजिनकुशो 2. యత చిత్తాత్మా అంతఃకరణం దేహం వశంలో ఉంచుకోవాలి పదకొండవ శ్లోకమే మూడు నిరాశీ అపరిగ్రహ అంటే ఏవి ఆశించకూడదు ధన సంచయం చేయకూడదు పదకొండవ శ్లోకమే నాలుగు ఆసనం రుచి అయిన ప్రదేశంలో దర్భలు జింక చర్మము వస్త్రము ఒకదానిపై ఒకటి వేసి కూర్చోవడం అంతఃకరణశుద్ధికై గం ఆరంభించాలి పన్నెండవ శ్లోకం త్రైకాగ్రతవి गशुद्ध आरु, आटारूर्चि मुक्चिवर दृष्टि निपालि पदमूडव श्लोक समय शिरोग्रीव धारयचल स्थि संप्रेक्ष्य नासी काग्रव వలోక ఇటు అటు చూడకుండా ఉండాలనే ఉద్దేశం ముక్కునే చూడడం కాదు ముక్కునే చూడడం అయితే ముక్కు మీదే మనసు ఉంటుంది ఆత్మపై కాదు అని అర్థం ఏడు ప్రశాంత ప్రశాంతమైన మనసు కలిగి ఉండాలి పద్నాలుగవ శ్లోకం प्रशाता गब्रह्म्रते स्थित मनि युक्त आसपर एमत भी भय तुगी उद्लगो श्लोकमे అందరినీ బ్రహ్మతత్వంగా చూసేవాడికి ఎవరి నుండి భయం ఉండదు ఎవరిని శత్రువుగా చూడకపోవడం తొమ్మిది బ్రహ్మచారి వ్రతంలో ఉండడం పద్నాలుగవ శ్లోకం బ్రహ్మచర్యం అంటే బ్రహ్మతత్వాన్ని గురించి మరణం చేస్తూ ఉండడం పది మచ్చిత్త మత్పరహ నాయందే మనసు నిలిపి నన్నే పరమలక్ష్యంగా భావిస్తూ ఉండాలి పద్నాలుగవ శ్లోకమే ఒకటికి భార్య మనసు ఉండవచ్చు కానీ ఆమెది ఈత పరమలక్ష్యం అనుకోడు ఇక్కడ బ్రహ్మతత్వంపై మనసు అదే పరమలక్ష్యమని భావించాలని అర్థం పదకొండు యుక్తాహార విహార ఆహారం తగినంతనే తీసుకోవాలి తగినంతనే నిద్రపోవాలి అతి నిద్ర అతి జాగరణ సరికాదు పదహారో శ్లోకం నాత యోగస్ైకాంతమతీస్తో నైవర్జున పన్నెండు యుష్ట సాధనకు అవసరమైన పనులే చేయాలి శ్లోకం యుహారేష్ట ఇలాగ నియంత్రించిన వాడి మనసు ఆత్మయందు ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో అప్పుడు వాడిని యుక్తుడు అంటారు చిత్త సమాధి ఏర్పడిన వాడి స్థితి ఎలా ఉంటుంది సమాధి ఒక మానసిక స్థితి సమ్యక్ ఆధీయతే మన అశ్యాం ఇది సమాధి అని అంటే మనస్సును ఏదో ఒక వస్తువు ఎందు నిలకడగా ఉంచడం సమాధి ఏ పరమలక్ష్యం అని పతంజలి శాస్త్రం అది కేవలం ఒక స్థితి మాత్రమే సమాధి తర్వాత మళ్లీ మామూలు స్థితిలోకి వస్తాడు కావున సమాధికన్నా ముఖ్యమైనది జ్ఞాననిష్ట అని అంటారు వేదాంతులు వాయువీచని ప్రాంతంలో దీపం ఎలా నిశ్చలంగా ఉంటుందో అలా నిశ్చలంగా ఉంటుంది ఇతని అంతఃకరణం శ్లోకం నిశ్చత్వము నిర్మలత్వము రెండూ జ్ఞానానికి అవసరం రెండు ఇతర చిత్తవృత్తులు ఆలోచనలు లేకుండా ఆత్మయందే సంతోషిస్తూ ఉంటాడు ఇరవై శ్లోకం పరమతే చిత్తం నిరుద్ధం యోగసేవ్రైవాత్మనాత్మానం పశ్య ఆత్మని తుష్యతి మూడు ఈ సుఖం బుద్ధిచేతనే గ్రహింపదగినది ఇంద్రియాలకు గోచరం కానిది ఇరవై ఒకటవ శ్లోకంబుద్ధి గ్రాహ్యమతీంద్రియం సుఖాలు ఇంద్రియాల ద్వారా వస్తాయి కానీ ఈ సుఖం మనస్సు ద్వారా తెలుసుకోదగినది నాలుగు ఈ ఆత్మలాభాన్ని పొందినవాడు మరి దేనిని కూడా అంతకంటే గొప్పదని భావించడ్డు ఎలాంటి దుఃఖం ఇతరుల దృష్టిలో వచ్చినా చరించడు ఇరవై శ్లోకం य्वाचापरम नाधिकं मनते नाधिकत यो न विचाल्यते न गुण्य दुखसं तो योगं पुंदमेंग इूडव श्लोक విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞ స నిశ్చయనో యోగో నిర్విణేత లభించిన తర్వాత ఏం చేయాలి క్రమక్రమంగా బుద్ధిని విషయాల నుండి వెనుకకు మరల్చాలి బుద్ధిని ఆత్మ ఎందే నిలిపి మరొక దానిపై ఆలోచించకూడదు ఇరవై ఐదవ శ్లోకం బుద్ధ్యా ధృతి గృహీత ఆత్మ చంచలమైన మనస్సు ఎప్పుడైతే బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుందో అప్పుడు దానిని వెనక్కు మరల్చి ఆత్మైందే స్థిరంగా ఉండేట్లు చేసుకోవాలి ఇరవై ఆరవ శ్లోకం నిశ్చరటి మన स्थि ततस्तो तम वशे अनग आया विषय यथार्थ स्वरूप इंत इवे आभास रूपमी अभी बुद्धिचे ग्रहि वदल अलांटी जीवन मुक्त अतने ब्रह्मभूत अनग ब्रह्म अगरवा अरे श्लोक प्रशात मेन योगिम सुखमु उपैतिशात ब्रह्म भूतम कलश విగత కల్మషుడు అని మరో విశేషణం పుణ్యపాపాలు రెండు జ్ఞాని దృష్టిలో కల్మషాలే ఎందుకంటే పుణ్యం కూడా మళ్ళీ జన్మకు కారణమయ్యేది పుణ్యపాపాలు రెండూ తొలగిపోయినవాడు అని అర్థం అన్నింటికన్నా గొప్ప సుఖం పొందడమే మనిషి లక్ష్యం దర్శన శాస్త్ర లక్ష్యం కూడా అదే అది అకామహతుడైన కోరికలను తిరస్కరించిన సాధకుడికే కలుగుతుందని పైన చెప్పుకున్నాం ఈ సంపూర్ణ దుఃఖ నివృత్తి బ్రహ్మభావం కలవాడికే సాధ్యమవుతుంది అందుకే మళ్ళీ ఇరవై శ్లోకంలో సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈ క్షతే యోగయుక్ తానే సకల భూతాలలో ఉన్నాడని సకల భూతాలు తనలోనే ఉన్నాయని అంటే తను అంతటా వ్యాపించిన చైతన్యం అని భావించేవాడు చూస్తూ అన్నింటితో సమానంగా వ్యవహరిస్తాడు సమదర్షి అనే పదంలో సమా అనగా నిర్విశేషమైన ఎలాంటి విశేషణాలు లేని బ్రహ్మ కావున ధ్యాన యోగనిష్ఠుడు సమ్యక్ దర్శనాన్ని పొందగలడని అర్థం బ్రహ్మను అన్నింటిలో చూడడము ఇలాగా సృష్టిలో అన్ని పదార్థాలలోనూ సత్ అంటే ఉనికి అనేది ఉంది అన్నింటిలో చైతన్య రూపంగా ఉంది పూలమాలలోని దారంలాగా అన్నింటిలో ఉన్నది అయిన ఆత్మను చూడగలగడం ముఖ్యం ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ దృశ్యాలు బ్రహ్మకు ఉపాధులే తాత్కాలిక రూపాలే కానీ వాటిలో ఉపాధి లేనటువంటి బ్రహ్మను గుర్తించడం అలాంటి వాడికి పరమాత్మ ఎల్లప్పుడూ ప్రత్యక్షంగా ఉంటాడు ఎందుగలందులేడని ప్రహ్లాదుడు తండ్రికి తెలిపిన తత్వం దీనిని ముప్పై శ్లోకంలో సర్వభూత స్థితం యో మాం భజకేకమాస్థిమానో సయోగతే అనే మాటల్లో చెబుతున్నాడు సర్వూతాల్లో నన్ను పరమాత్మను ఏకత్వమాస్థిత అనగా తనకంటే వేరుగాదనే ఏకత్వ భావనతో ఉన్నవాడు అలాంటి వాడు ఎట్లాంటి ఉపాధిలో దేహంలో ఉన్నా అతడు నాయన్దేవ్ ఉన్నవాడవుతాడు మనుష్య జ్ఞానానికి అర్హుడు కాబట్టి అతను జీవనాధారం కోసం ఏ ఉపాధిలో ఉన్నా నాయందే ఉంటున్నాడు అని అర్థం భారతంలో ధర్మవ్యాధుణ్ణి రామాయణంలో జనకుణ్ణి ఉదాహరణగా చెప్తారు ఏకత్వం అన్న చోట మధుసూదన సరస్వతి మనోనాశం వల్లా అని మరో మాట రాశారు మనోనాశం అంటే నేను అనే అభిమానం నశించడం మనస్సు జడము తాను శుద్ధ చిద్రూపుడే జడమైన చిత్తం మనస్సు కాదు అని తెలుసుకోవడంతో నేను అన్నది నశిస్తుంది ఈ భావనలో ఉన్నవాడు అనే అర్థం తర్వాత ఒక చక్కని శ్లోకంలో ఇలా ఆత్మపమ్యేత్ర సమం పశ్యతి ఓర్జున సుఖం వాయది వా దుఃఖం సయోగీ పరమో మత ముప్పై రెండవ శ్లోకం ఆత్మ ఉపమేనా అనగా ఆత్మనే తననే ఉపమానంగా చేసుకొని అంటే సమస్త ప్రాణమయందు సుఖంగాని దుఃఖంగాని తన సుఖ దుఃఖాలుగానే భావించి ఎవడు చూస్తాడో అతడు శ్రేష్ఠుడైన యోగి తనకు అప్రియమైనది ఎలా చేసుకున్నాడో ఇతరులకు అది చేయకపోవడం ఇక్కడ మధుసూదన సరస్వతి ఒక మాట రాశారు ఈ శ్లోకంలో యోగి అనగా బ్రహ్మజ్ఞాని అని అర్థం చెప్పారు ఈ స్థితి రావడానికి మూడు దశలు దాటాలి ఒకటి తత్వ తత్వజ్ఞానం రెండు మనోనాశం మూడు వాసనాక్షయం అని వివరించారు తత్వజ్ఞానం అంటే సైద్ధాంతికంగా ఉపనిషద్వాక్యాలు గురుముఖంగా శ్రవణం చేయడం వల్ల తత్వం అవగాహన చేసుకోవడం జీవుడు బ్రహ్మ ఒకటేనని తం ద్వారా కూడా గ్రహించడం వేదాంతం కేవలం బుద్ధి ద్వారా తెలుసుకుని వదిలివేయాల్సింది కాదని పైన తెలుసుకున్నాం తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలంటే మనోనాశం అవసరం మనస్సు కాదు అని తెలుసుకుని ఆ భావాన్ని నిరంతరం అభ్యాసం చేయడం మనస్సు వృత్తిగా ఆలోచనగా మారుతూ ఉంటుంది చిత్తవృత్తులు ప్రవాహంలాగా వస్తుంటాయి చిత్తస్రోత స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అని పతంజలి సూత్రానికి వ్యాసభాష్యంలో చెప్పబడింది ఈ ప్రవాహాన్ని అడ్డుకొని ఆలోచనలను నిరోధించి నేను అనే ఆలోచనను కూడా నిరోధించి శుద్ధ చైతన్య రూపం అనే స్థితిలో ఉండడం మనం నాశం వాసనాక్షయం వాసనల గురించి పైన చెప్పుకున్నాం మన పూర్వజన్మ ఫలితంగా కానీ ఈ జన్మలో చేసిన పనుల వల్ల కానీ మనస్సులో ఏర్పడిన ముద్రల వల్ల మనస్సు ఒక ప్రవర్తన మార్గంలోకి వచ్చి కొన్ని ఇష్టానిష్టాలు ఏర్పరచుకుంటుంది ఒక వస్తువుపై అనాలోచితంగా ఇష్టం ఒకదానిపై అనాలోచితంగా ద్వేషం లోకంలో మంచి భావించేది కూడా సాధకుడికి అడ్డంకులే ఉదాహరణకు శాస్త్రవాసన శాస్త్రాలపై వ్యసనం అన్ని శాస్త్రాలు చదవాలనుకోవడం లోకవాసన జనులు ఏమనుకుంటారు అని అందరూ మెచ్చుకునేలా ప్రవర్తించడం అనుష్ఠాన వ్యసనం తీవ్రంగా పూజలు అనుష్ఠానాలు చేస్తూ ఉండడం ఆత్మవిచారం లేకుండా దేహ వాసన అంటే దేహ పరిశుభ్రత సంభాషణ చాతుర్యం వీటిపై అతి ఇవన్నీ మనసులో ఉన్న కామక్రోధాదుల వలే అడ్డంకులే మనస్సును నిగ్రహించుకోవడం ఇవన్నీ విన్న అర్జునుడికి మళ్ళీ సందేహం కలిగింది మనస్సు ఇంత చంచలమని నీవే అంటున్నావు కదా మరి దీన్ని నిగ్రహించడం ఎలా అని ముప్పై నాలుగో శ్లోకం చంచలం హి మనకృష్ణ ప్రమాధిబలవృఢం తస్హం నిగ్రహం మన్యే వాయోసు దుష్కరం निजमे कष्टमे निजे कष्ट असंशा मनो दुर्ग्रह्याग्येण गृह्य मुफो श्लोक इलांटा कृष्णुड़ అభ్యాసం వైరాగ్యం అని రెండు సాధనలు చెప్పబడ్డాయి యోగశాస్త్రంలో ఈ రెండూ ముఖ్యమే అభ్యాసం అనగా మనస్సులో సమాన ప్రత్యయ వృత్తి అన్నారు ప్రత్యయం అంటే ఆలోచన తుల్య ప్రత్యయ సంతతి అని మరో మాట అన్నారు అంటే ఒకే విధమైన ఆలోచన స్రవంతి శరీరాన్ని ఇంద్రియాలని బలవంతంగా కానీ మనస్సును అలా దానికి బుద్ధి చెప్పి మెలమెల్లగా అదుపులోకి తెచ్చుకోవాలి బుద్ధి చెప్పడం అంటే వివేకాన్ని నేర్పాలి వివేకం అంటే విభజించి చూపడం డిస్క్రిమినేషన్ ఏది నిత్యమైనది ఏది అనిత్యమైనది అని విభజించి చూపిస్తూ అదే ఆలోచన మళ్ళీ మళ్ళీ చేయాలి రాగద్వేషాలు వాటి స్వభావం పైన విచారం చేస్తే అదే దారి తీస్తుంది ఇది ఎలా సాధ్యమంటే భోగాల్లో దోషదర్శనం వల్ల అన్నారు వ్యాఖ్యాతలు దోషదర్శనం అంటే పైన చెప్పినట్లు ఇవన్నీ అని చెప్పాలే మళ్ళీ జన్మకు కారణమయ్యేవి అని వాటి దోషాలను ధ్యానిస్తూ వాటి పట్ల వస్తువులపై అపేక్ష రాగం ఉపేక్ష వైరాగ్యం ఈ రెండింటి ఫలితంగా మనస్సును మెలమెల్లగా అదుపులో ఉంచుకోవడం ఇక్కడ అర్జునుడికి మరో సందేహం कानी योगं श्रद्धाने अभ्यास का योग कुदरकते अयति चढ़र एवडड़नता अयतिश्रद्धेत योगा चलित अप्य कृष्ण का ముప్పై ఏడవ శ్లోకం భయ విభ్రష్టిన్నా్రమివ నశ్యతి అతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణ పథి ముప్పై శ్లోకం అలా కాదు అంటాడు కృష్ణుడు అలా యోగభ్రష్టుడైన పుణ్యలోకాల్లో చాలా కాలం ఉండి తర్వాతి జన్మలో పార్థ నైవేహనా వినాశస్త విద్య ని కళ్యాణకృత్కర్గతి తాత గీ ప్రాప్య పుణ్యకృతన్ ఉషిత్ శాశ్వతీ సమాహ శుచీనా శ్రీమత యోగభ్రష్ట అంటే శ్రేష్ఠులైన యోగుల ఇండ్లలోనే జన్మించి పూర్వజన్మ సంస్కారంతో త్వరలో సిద్ధిని పొందుతాడు అథవా యోగిమే భవతి ధీమతాం ఏతద్ధి తద్ దుర్లభతరం లోకే జన్మయృశం లేదా ఉత్తమ తరగతి యోగి అయినట్టయితే జ్ఞానవంతులైన యోగుల ఇళ్లల్లోనే వాళ్ల వంశాల్లోనే జన్మిస్తున్నాడు ఈ ప్రకారమైన జన్మ లోకంలో మహా దుర్లభమైంది ఈ యోగ సాధన అనేది ఒక జన్మ అనువర్తించే అక్క ఉంటు లాంటిది దీనిని కొంత అభ్యాసం చేసినా మంచి ఫలితమే ఉంటుంది అందువల్ల అలాంటి యోగివికము అంటాడు కృష్ణుడు నలభై శ్లోకం तपस्विभ्योधिको योगी ज्ञानिभ्योपि योगी ज्ञाभ्यो मत कर्मिश्चाजुना चवरी श्लोक भगवद ज्ञान निष्ठ को अवसरमी चपेबड़ी मनि प्रयत्नमसरमे దైవానుగ్రహం కూడా ఉండాలి అందుకే నలభై ఏడవ శ్లోకంలో యోగినామీషాం మద్గతేనాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుతమో మత అంటాడు కృష్ణుడు ఎంత శ్రద్ధ ఉన్నా భక్తి అవసరం అది సగుణం కావచ్చు నిర్గుణ భక్తి కావచ్చు ఇది సాధకుడికి ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది ఇక్కడితో గీతలో ఆరు అధ్యాయాలు ముగిశాయి మనం పుస్తక పరిచయంలో చెప్పుకున్నట్లు ఈ ఆరు అధ్యాయాలు కూడా మనిషి శాస్త్ర పరిభాషలో జీవుడు యొక్క స్వభావం మొత్తాన్ని విశ్లేషణ చేస్తాయి వేదాంతంలో ముఖ్య విషయం జీవుడు బ్రహ్మ వాటి సంబంధం అని చెప్పుకున్నాం తత్వమసి తత్ అనగా అది అంటే బ్రహ్మ త్వం అనగా నీవు అనగా జీవుడు అసి అనగా అయి ఉన్నావు అనే వాక్యంలో జీవుడు త్వం అనే అంశం గురించి ఈ ఆరు అధ్యాయాల్లో చెప్పబడింది అర్జునుడి రాగద్వేషాలు మనందరి రాగద్వేషాలు అతని సంశయాలు మనందరి సంశయాలు మనిషి జీవితంలో పరమ లక్ష్యం జ్ఞానమార్గం జ్ఞానమార్గంలో ఉండి సన్యసించడం ఇది లోకలందరికీ కుదరదు అందువల్ల జ్ఞాని అయి లోకోపకారం కోసం కర్మలు చేయి వ్యక్తిగతంగా ఉద్ధరించుకో ఆత్మను తెలుసుకో లోకం మేలుకు పనిచేయి అంటూ అర్జునుడికి కర్మయోగం నీవు ఆచరించాల్సిన మార్గం అని బోధించాడు శ్రీకృష్ణుడు